కర్పూరగౌరం కరుణావత సంసారసారం భుజగేంద్రహారం ససంతం హృదయారవిందే భవసం నమాపూరగౌరం కరుణావత సంసారసారంభుజేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి ఓం నమ శివాయ శివాయ నమ శివాయ ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతువు శోభను పర్వదిన ప్రాశస్త్యాలను ఆధ్యాత్మిక శోభలను సంతరించుకొని ఉంటాయి శరదృతువు ఈ విశ్వమంతటినీ గిరిగింతలు పెడుతూ ఉంటుంది పతనాల నుండి కాపాడే శశాంక శేఖరుడు పరమశివుడు సమస్త ప్రాణులను సంరక్షించి పోషించేవాడు విష్ణు భగవానుడు ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ పవిత్రమాసం స్నానాలకు దీపారాధనలకు దానాలకు ప్రసిద్ధి అయింది ఆహ్లాదకరమైన ఈ శరదృతువులో చంద్రుడు పుష్టి కలిగి తన చల్లటి కిరణాల ద్వారా సమస్త జీవులకు ధీశక్తిని అందిస్తాడు ఈ మాసంలో శివుణ్ణి మారేడు దళాలతో జిల్లేడు పూలతోనూ శ్రీ మహావిష్ణువును తులసి జాజిపువ్వులతోనూ పూజించాలని శాస్త్రం చెబుతున్నది ఈ కార్తీక మాసంలో వనసమారాధనలు అదే వనభోజనాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అనాదిగా మనం ఆచరిస్తూ ఆచారాల్లో ముఖ్యమైంది కార్తీక మాసంలో జరుపుకునే వనసమారాధన కార్యక్రమం దీన్ని కార్తీక వనభోజనాలుగా కూడా పిలుస్తాం ఆధ్యాత్మికం ఆనందం ఆరోగ్యం సందేశం ఇవన్నీ కలగలిపి వడ్డించిన విందు భోజనం ఈ వనభోజనాలు కార్తీక మాసంలో జరిగేవి ఇవి చిన్న పెద్ద పిల్లా పాపలందరికీ ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి ప్రత్యేకించి ఆదివారాలు ఇతర సెలవు రోజుల్లో కార్తీక వనభోజనాల కార్యక్రమాలను ఉసిరి చెట్లు ఉన్నటువంటి తోటల్లో మహావిష్ణువును పూజ నిర్వహించి పంచపక్ష్యాలతో స్వామికి నివేదించి అనంతరం బ్రాహ్మణులకు దానాలిచ్చి బంధుమిత్ర సపరివార సమేతంగా పూజిస్తే సమస్త పుణ్యక్షేత్రాల్లో మహావిష్ణువును పూజించిన పుణ్యఫలం దక్కుతుందని మన విశ్వాసం వనభోజనాలు కేవలం భోజనాలకే పరిమితం కాకుండా అనేక ప్రయోజనాలని కలిగిస్తాయి చిన్న పెద్ద అందరూ ఒకటై ఆటపాటల్లో కబుర్లు కాలక్షేపాలతో పూర్తిగా గడుపుతూ మిగిలిన రోజుల భిన్నంగా గడుపుతాం ఎవరికి వాళ్ళుగా కాకుండా అందరూ కలిసి ఆటలాడటం పాటలు పాడుకోవటం అట్లాగే పిల్లలతో నృత్యం ఇతరమైనటువంటి కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ప్రోత్సాహకరంగానూ ఇతరులకి చక్కని వినోదాత్మకంగానూ కూడా ఉంటుంది ఇటు అహికమైనటువంటి ఆనందంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేస్తుంది ఈ వన సమారాధన వన భోజనాలు పిల్లల్లో పెద్దల్లో సృజనాత్మకం తట్టి క్రీడలు పోటీలు నిర్వహించుకోవడానికి మంచి అవకాశం కలిసి భోజనాలు చేయటం ఒకరినొకరు పరిచయం చేసుకోవటంతో కొత్త స్నేహబంధాలు చిగురిస్తాయి వనభోజనాల్లో కేవలం భోజనాలదే ప్రాముఖ్యత కాదు అంతకుమించి గ్రహించాల్సినవి ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రయోజనాలు వనభోజనాల్లో కనిపిస్తాయి ప్రజల మధ్య సమైక్యతను సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇవి దోహదం చేస్తాయి ప్రస్తుత దైనందిన యాంత్రిక జీవనంలో ఆనందాన్ని మానవ సంబంధాలని మరిచిపోతున్న మనిషి ఒక్కరోజైనా ఆహ్లాదంగా అందరితో కలిసి భోజనం చేయటం సర్వత్రా కాలుష్యం కోరలు చాచి మనిషి ఆరోగ్యాన్ని కబడిస్తున్న తరుణంలో పచ్చని చెట్లు అందించే స్వచ్ఛమైన గాలిని ఆహ్లాదకరమైనటువంటి పరిసరాలతో మానసిక ప్రశాంతతను పొందేందుకు ఎంతగానో వీలవుతుంది అందుకే ఈ కార్తీక మాసంలో మన పెద్దలు ఈ వనభోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసం మనమంతా కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించటానికి అట్లాగే సామాజికమైనటువంటి ఆనందం సహజీవన సౌందర్యాన్ని పొందడం కోసం ఈ వనభోజనాలకు వెళదాం అందరం కలిసి భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం అందరం కలిసి విందు ఆనందంగా సమయాన్ని గడుపుదాం కార్తీక మాస వనభోజనాళకి తప్పకుండా మనమంతా కూడా వెళ్దాం ఓ శాంతి శాంతి శాంతి